స్తోత్రం అయినా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకెంతో వందాలి సయ్యా నా దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకునేందుకని నీకు ప్రభా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయినా దీని వంతా మాకు సహాయకులున్నారు ప్రతి పని మీద ఘన విజయం తిరిగి సురక్షితంగా మా ప్రభావ మా గృహాలకు మీరు చేర్చినైనా నీకు ఎంతో వందనాల ప్రభావ ఈ రాతి కలసంలోనైనా మీ ప్రియులందరితో కలిసి ప్రభావ తండ్రిని స్థుతించేలాగన గణపరిచలాగన మీ యొక్క స్వరం మీ వినలాగనా ఈ అవకాశాలను బట్టి నీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నైనా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలు నీకు అర్పించుకుంటున్నయన థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ ఎంతో వందన ప్రభావ మమ్మల్ని ఎంతగా ప్రేమించినా గొప్ప దేవుడు ప్రభావ రాతి కాలశామైన అయినా మీ ఆరదలు మీ పాల్పడుతున్నగా ప్రభావ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీతాలు మా హృదయాలు ప్రభావ మీకు అంగీకారంగా ఉండేలాగిన మీ కృప దయచేనైనా వాళ్ళు ఇంకేమైనా బలహీతులు ఉంటే ఆయస్యకరమైన జీవితం ఉంటే తొలగించండి అయినా నా తండ్రి మీరు ఎంతో పరిశుద్ధులనైనా మేము కూడా పరిశుద్ధిగా ఉండాలా వాళ్ళు ఒప్పుకొని విచ్చి పెట్టాలా మీకు మీ కృపలో మేము జీవించాలా యథార్థతో పరిశుద్ధితో ప్రభావ నిండు మనిస్తో నిన్ను సేవించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయనైనా మీ ఎందుకైనా అభయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసే బిల్లుగా తయారు చేయమని ప్రార్థిష్టమేనా నా దేవ నా ప్రభు రాణి పెడితే నడిపించండి ఈ ఆర అంతట్లో మీరే నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికీ వాకిందరి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నా దేవ మీ కొరకు మమ్మల్ని జీవింపజేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధన్నా మమ్మల్ని ప్రార్థిష్టం తండ్రి ఆ మీన్ నరేయొడా నాయేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే నీ గళ్ళమె చాటెదా నజరేడాయే సయ్యా आकाश गगन आलेनु नीचे लत कोलिचितीवी आकाश गगन आलेनु नीचे लत कोलिचितीवी शून्यमलो ई भूमिनी वेलाडयदी sinanayaesya chunyamulo bhumini preladisi sinanayaesya niki నరే నాయేసయ్యా ఆగా సముద్రాలను నివేల్లూ వేసి ఆగా సముద్రావేల్లు వేసి జల నరీయుడాయేసయ సియోను శిఖరాగ్రమో నీసింహనమాయోషిఖరాగ్రమో నీసింహ ना येशया ननियुगालकैना आराध्य दैवमु नीवेयनी गळमेतीनी केटीने चाटेदा नाजरी उडा ना येशयम प्रेज द लॉर्ड ब्रदर ప్రార్థన చేసుకుంది స్తోత్రం నైనా పరిశుద్ధి ఉన్నత దేవ సరస్వతి మందుర జీవంగల ప్రభానికే వందనాలు ప్రభా యేసు సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా యేసు రాత్రి కాల మందు మీరు మాతో మాట్లాడండి ప్రభావ యేసు ప్రభాని స్వరాన్ని మాకు నా తండ్రి నీకే వందనాళ్ళు అనేక వాక్యాల చేత మమ్మల్ని బతపరుస్తున్నా ప్రభ యేసు ప్రభ మీరు సొంతగానం నీకు స్తోత్రం నైనా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదిస్తున్న తండ్రినికే వందనాలు యేసు ప్రభానికే స్తోత్రంలో చెల్లిస్తున్నాం లేఖనైన వందనాలు ప్రభావ అయా వాక్యంతతే మీరు మాతో మాట్లాడండి ప్రభావ యేసుప్రభాని యేసుకృష్ణ నాములు రాకడాతి త్వరలో ఉంది కనుక ప్రభ ప్రతి ఒక్క దాంట్లో యేసుప్రభ వాక్యం చెత ముందుకు నడిపిస్తున్నారు ప్రభావ యేసుప్రభ ఎంతగానో మమ్మల్ని ప్రేమించిన తండ్రినికే స్తోత్రంలోనైనా ఏసు ప్రభ నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తాం సజ్జలో కలపెట్టి మా సాక్షి దిగమ్మ నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు ఈ రాత్రి కాలంతో ఆరానంతం మీరు తోడే నడిపించి విజయాన్ని మాకు దయచేమని ఏసు కృష్ణమడి తండ్రి ఆ కీర్తనలు ముప్పై అధ్యాయము కీర్తనలు ముప్పయో అధ్యాయము ఎనిమిదో వచ్చినము యహోవా నీకే మురపెట్టి తిని నా ప్రభువును బతినాడుకుంటుని నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము నన్ను నిన్ను శృతించునా సత్యమును గురించి అది వివరించునా అలలుయ్యా ఇక్కడ దేవుడు మరి దావిదు మాట్లాడతా ఉన్నాడు ఆయన యహోవాకే మొరపెట్టి తిని యహోవా నీకే నే మొరెపెట్టి కదా ఇక్కడ మరి ఆయన సమస్తము ఆయనకే మొరపెడుతున్నాడు ప్రతి ఒక్క దాంట్లో విషయంలో కదా దేవుడికే అపజెప్తున్నాడు ప్రతి ఒక్క సమస్యకైనా దేవునికే ఆయన సమాధానాన్ని పొందుకోగలుగుతున్నాడు కదా దేవుని దగ్గరనే ఆయనకు సమాధానం దొరుకుతుంది కాబట్టి ఆయన సమస్తము ఆయన ప్రార్థన మొత్తము దేవుడికి అప్పజెప్తా ఉన్నాడు ఇక్కడ అందుకే యహువా నీకే మురపెట్టి నా ప్రభువును బతిమాలు కొంటిని దేవుని దగ్గర గోజాడుతా ఉన్నాడు కదా ప్రతి సమాధానం వచ్చేదాకా దేవుని దగ్గర ఏం అడుగుతున్నాడంట గతనాడుకుంటున్నాడంట ప్రతి సమాధానం వచ్చేదాకా కదా ప్రతి దేవుని దగ్గర ఆయన గతనాడు నేను గోతిలోనికి దిగిన ఎడలన ఏమి లాభము కదా ఎప్పుడైతే భయంకరమైన చీకట్లో ఉన్నవనుకో అదే మన నీకు లాభకరమా కదా ఈ లోకానుసారంగా గోతిలోను పడినవనుకో అది ప్రాణానికి కాదు కదా దేవుడు ఇక్కడ ఆయన మాట ద్వారా ఆయన ప్రశ్నిస్తున్న తన ప్రాణము మరి ఏమి లాభం తార ప్రాణానికి కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను గోతులు దిగిన ఎద నా ప్రాణం నా ప్రాణం వలన ఏంది లాభము మన్ను నేను సుతించునా సత్యము గురించి అది వివరించునా మన్ను నేను సుతించునా కదా మట్టి దేవుణ్ణి సుతిస్తుందా ఈ సత్యముల గురించి అది వివరిస్తదా వివరించలేదు కదా ఈ మట్టి ఈ ప్రాణము కదా ఈ మనిషి శరీరమో కదా ఎట్లా పొడిచిండి దేవుడు మట్టి ఏం దేవుని సుతిస్తుందా కదా ఎప్పుడైతే ఈ లోకమైన పాపం జీవితంలో నువ్వు ఉంటావో నువ్వు దేవుని శృతించలేవు ఈ లోకానుసారమైన జీవితంలో కలిగి కదా ప్రతి ఒక్క నువ్వు దేవుని శృతించలేవు సత్యాన్ని కూడా నువ్వు ప్రకటించలేవు కదా ఎందుకంటే నీ శరీరము ఎక్కడ ఉన్నది మట్టి కాబట్టి మరి అది ఎట్లా ఉందంటే దిగిన ఎడలా కదా నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణం నాకు ఏమి లాభము నీ ప్రాణము నిన్ను కాపాడుతుందా కదా నీ భయంకరమైన జీవితంలో ను ఉన్నప్పుడు ఈ పాపమైన ఊపిలో నువ్వు ఉన్నావనుకో నీ గోతులోనికి దిగినవనుకో దేవుడి గురించి నీకు ఏమి తెలివనప్పుడు నీ ప్రాణము నిన్ను కాపాడుతుందా ప్రాణము ఏమి లాభము ప్రాణం వలన నీకు లాభం కలుగుతుందా కలగలేదు కదా మన్ను నేను స్థుతించునా మన్ను సుతించలేదు కదా ఈ లోకంలో పాపమైన జీవితం కలిగి ఉన్నప్పుడు ఈ మట్టిని శరీరం ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ఆశిస్తావో ఈ లోకానుసరంగా జీవిస్తావో దేవుని సుతించలేవు కదా దేవుని మైమపరచలేవు కదా దేవుని సత్యాన్ని గురి గురించి కూడా అది వివరింపలేదు కదా వివరిస్తుందా వివరించలేదు ఎందుకంటే లోక ఎందుకంటే సత్యము ఏం ఎట్లుంటది కదా నిపులాంటిది కదా నిజము నిపులాంటిది కానీ ఎప్పుడైతే నీలో నిజమైన వాక్యం నీలో ఉన్నదనుకో సత్యమైన వాక్యము కదా దేవుణ్ణి సుతించేంత ఇదిగా ఉండదు తట్టుకోలేదు కదా అంది వదులుకోవాలా ఈ లోకమైనా సుఖభోగాలని దూరం చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే దేవుని సత్యమును మనము ప్రకటించినప్పుడు కదా దేవుని అగ్ని మనలో ఉన్నప్పుడు కదా దేవుడికి ప్రతి ఒక్కటి ఈ పాపమంతా మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో కదా అప్పుడు మనం సత్యాన్ని ప్రకటిస్తాం కానీ మట్టిలాగా మనం జీవించిన మనకో మనము దేవుని శుద్ధించలేము మైమపరచలేము దేవుని సత్యాన్ని కూడా మనము ఇతరులకు బోధించలేము ఈ రోజు సత్యము ప్రకటించాలి అంటే నీ మట్టి శరీరాన్ని ఏం చేయాలా పాతి కదా మన మట్టిలో ఈ లోకలున్న పాపమంతా ఏం చేయాలంటే తీసివేయాల అప్పుడే నువ్వు సత్యాన్ని ప్రకటించగలుగుతాం ఈ సత్యాన్ని కదా దేవుని సత్యాన్ని మనము వివరించగలుగుతాం అందుకే దేవుడు సత్యము గురించి అది వివరించలేదు కదా మట్టి శరీరము ఎప్పుడు కూడా ఈ లోకంలో ప్రతి ఒక్క ప్రకటించలేదు కదా ఎప్పుడైతే నీలో అబద్ధం ఉందనుకో నువ్వు ఎట్లా కదా మట్టితో సమానంగా ఉన్నావు కదా మట్టిలో సమానంగా ఉన్న ఈ లోకన్న పాపమైన సుఖభోగాలకే కలిగి కాబట్టి మనం ఎప్పుడు సత్యాన్ని ప్రకటించాలా కదా మనము ఈ రోజు దేవుడు మనకు సత్యము తెలియజేసిండు అబద్ధము తెలియజేస్తుండు కదా మట్టిని చూపిస్తున్నాడు ఇక్కడ కదా దేవుడు మరి మనకు తో మాట్లాడతా ఉండు కానీ దేవుని మనము సృష్టించలేము కదా సత్యాన్ని కూడా మనము వివరించలేము కదా అందుకే ఈయన ప్రతి విషయము చెప్తానుడు దావిదు కదా పైన ముక్కల అధ్యాయము అందులోనే రెండవ వచనము యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఇక్కడ నిజంగా ఇక్కడ ఏం చేస్తున్నాడు కింద వచనంలో ప్రతి ఆయన బతినాడుకుంటున్నాడు దేవునికే మొరపెడుతున్నాడు సమస్తము నీకే సమస్తము మొరపెడతా పైన యహోవా నా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి కదా నిజముగా నువ్వు ఎప్పుడైతే మొరపెడతా దేవుడి స్వస్థత కలగజేశాడు మన శరీరానికే కానీ మన ఆత్మ కానీ ప్రతి ఒక్క బాధనే కానీ వేదన ఏదున్నా కూడా దేవుడు ఏం చేసినంత మనం సంపూర్ణంగా స్వస్థ ఇయగలుగుతాడు దేవుడు ఎందుకు నీవు నిజంగాను మొరపెట్టినప్పుడు దేవుని అందరూ సత్యాన్ని స్వీకరించినప్పుడు నీకు నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహో నుండి నా ప్రాణము కదా లేవదీసి కదా దేవుడు పాతాలం నుంచి మనం ఏం చేసిందా మనని మన ప్రాణాన్ని బయటికి లాగిండు కదా మట్టి లాగుంటే మనం బయటకు వచ్చినా లోపలు ఉన్నా నువ్వు లోకంలో ఉన్నా దేవుళ్ళు ఉన్నా అది వేస్తే కదా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలా ఈ లోక పాపమైన ఈ శరీరంలో ప్రతి ఒక్క ఏమి చేయాలా ఈ మట్టి తీసివేసుకోవాలా కదా దేవుని సుతించలేదు దేవుని మయమపరచలేదు అందుకే దేవుడు మరి ఆయన నోటి ద్వారా పలికిస్తున్న మాట ఏంటంటే యహో పాతాలంలో ఉండే నా ప్రాణంను లేవదీసించేవి కదా దేవుడ మన ఎట్లా తీసినట పాతాలంలోకిండు కదా లేవనెత్తండు భయంకరమైన జీవితంలోకి దేవుడు మనని బయటికి లాగేండు అది లాగనికి బయటికి ఎవరికి శక్తి సరిపోదు కదా యేసు ప్రభు యేసుకృష్ణ ప్రభుకే శక్తి ఉంది కాబట్టి ఆయనే మనల్ని బయటికి లాగే శక్తి ఆయన దగ్గర ఉంది ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించిడు కదా ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించిడు మనము ప్రేమించలేదు ఆయన ప్రేమించినందుకు మనము ఆయన బిడ్డలమైన చూడు ఆయనకే సాధ్యమైనది ఆ ప్రేమ ద్వారా మనం ఏం చేసినట్ట పాతాళంలో నుండి మనని మన ప్రాణమును లేవదీసింది కదా ఇంకేమంటున్నాడు నేను గోతిలోనికి దివకుండా నీవు నన్ను బ్రతికించిటివి నేను గోతిలోకి దివకుండా మన దేవుని నీవు నన్ను బ్రతికించిటివి దేవుడు ప్రతి జీవం బొత్స్తా ఉండు బ్రతికిస్తా ఉండు అనేకమైన బాధ కదా ప్రతి ఒక్కటి ఈ లోకాంతరంగా చూసినట్టే భయంకరమైన చూడలు కదా భయంకరం లోకాంతరం చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఏది సత్యం తెలియదు కదా వలకు నేను ఎక్కడ ఉన్నాను మరి ఏం చేస్తున్నాను ఒక మనిషికి రొద్దులేసే రాత్రి వరకు తను పని చేసుకోవాలా తన తను చేసుకొని తినడమే పండుకోవడమే కానీ నిజమైన రక్షకుడు ఒక దేవుడు ఉన్నాడు మనకి అనేది తెలియదు వాళ్ళు చేసుకున్న మట్టుకే వాళ్ళు చేసుకొని తిని వాళ్ళు ఆ టైం వరకే వాళ్ళు గమ్యాన్ని పాటిస్తున్నారు అదొక్కటే చూసుకోగలుగుతున్నారు కానీ ఈ లోకంలో భయంకరమైన పాపం ఉన్నది కదా ఈ లోకంలో మనం చనిపోతాము అనేది మనం ఎక్కడ పోతాం అనేది వాళ్ళకు తెలియదు కానీ దేవుడు వాళ్ళంతా కూడా వాళ్ళ కోసము దేవుడు ఏమంటాడు గోతించి నీవు నన్ను బ్రతికించే దేవుడు మనల్ని బ్రతికిస్తుడు కానీ ప్రతి ఒక్క కాచి కాపాడుతుంది కాని వాళ్ళకి ఈ మాట తెలియదు చాలా మందికి కానీ మనం తెలుసుకున్నాం దండలం కదా మనం తెలుసుకున్నాం కాబట్టి దేవుడు మనం చాలా బ్రతికిస్తా ఉన్నాడు మనల్ని కాపాడుతా నేను గోతుణి దివకుండా మళ్ళా నీవు ఏం చేసిందా దేవుడు నీవు నన్ను బ్రతికించిటివి ప్రతి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు కాపాడుతున్నాడు మనం రక్షిస్తున్నాడు మరి ఆయనకి ఎన్ని ఇచ్చినా మనము రుణము చెల్లించలేము కదా మనము పుట్టి ఇంతవరకు పెద్దదయ్యి మనం చనిపోయేంత మనము తక్కువనే దేవునికి నువ్వు ఎన్ని చేసినా దేవుడికి తక్కువనే మరి దేవునికి ఏం చేయగలుగుతాం చూడ ఇంత గొప్ప దేవుడు మనని పాపంలో పడకుండా గోతిలో పడకుండా ఆయన ఏం చేసినా మనల్ని బయటికి లాగుతా ఉన్నాడు మరి ఇంకా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు బ్రతికిస్తా ఉన్నాడు ప్రతి దాంట్లో యహో కింద నాలుగో వచ్చినము యహో భక్తులారా ఆయనను ఏం చేయాలంట కీర్తించుడి అనుక్షణం ఏం చేయాలన్నా సృతించాలా ఘనపరచాల మహమపరచాలా ఏ విధంగా చేయగలుగుతాం కన్నా ప్రతి ఒక్క దాంట్లో మనం ఏ విధంగా చేయగలుగుతాం ఈ రోజు మనము ఆ దేవుని సన్నిధిలో అడగాల ప్రభ్వ మరి ఏ విధంగా నేను కీర్తించగలుగుతాను ఈ రోజు సుతించగలుగుతాను నీ సన్నిధిలో ప్రభావ ఈ రోజు నాకు చూపించు ప్రభు అని మొరపెట్టాలా ఏ చిన్నమైనా మన రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా మనము దేవుని స్థితి ఉండాలా దేవుని ఆరాధన ఉండాలా ప్రతి క్షణంలో ఎందుకంటే కదా యహో భక్తులు ఎట్లుంటారంటే ఆయనను కీర్తించుడి మనం ఎట్లుండాలా కీర్తిచ్చిట బిడ్డలాగా ఉండాలా ఇంకేమంటాడు దేవుడు ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామంను బట్టి ఆయనను స్థుతించుడి కదా దేవుడు పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామంను బట్టి ఆయనను స్థుతించుడి ప్రతి దేవునికి కృతజ్ఞ స్థుతులు మనము చెల్లిస్తుండాలా దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తానే ఉండాలా ఆయన నామను బట్టి మనం సుద్ధిస్తుండాలా ఘనపరుస్తుండాలా మహిమపరుస్తుండాలా ఎందుకు ఇలాంటి ప్రాణాన్ని ఎవ్వరు కూడా మనని బయటికి లాగలేరు ప్రాణాన్ని కాపాడలేరు దేవుడు కదా ప్రతి ఒక్క దేవుడు గడు లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు కానీ ప్రభు మన కొరకు స్వస్థపరచేండు ప్రాణం పెట్టిండు మన ప్రాణాన్ని కూడా ఆయన కాపాడిండు కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ రోజు ప్రతి ఒక్క దాంట్లో భయమభక్తి కలిగి ఆయనను కీర్తించాలా ఆయనను మైమపరచాలా కదా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఐదో వచనము ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన కోపం ఏ విధంగా ఉందంట నిమిషమే క్షణాలే అంట చద నువ్వు తప్పు చేస్తుండొచ్చు దేవుని సన్నిధిలో ఏ విషయం చిన్న కోపమైనా దేవుడికి ఇష్టం ఉండదు కానీ దేవుడు క్షమించిండు కదా ఆ కలవర్శలను మన కొనకు ఏం చేసింది దేవుడు ప్రాణం పెట్టిండు త్యాగం చేసిండు కాబట్టి దేవుడు మన పాపలంతీ కడిగి దేవుడు మళ్ళా జ్ఞాపకానికి తీసుకొని రాడు అయినా దేవుడు ఆయన కోపం ఏముంటుందంట నిమిషం మాత్రమే ఉండనంట కదా క్షణం మాత్రమే ఒక్క నిమిషమే మాత్రమే ఉండి వెళ్ళిపోతుందంట ఎందుకు నువ్వు తప్పు చేస్తున్నా కూడా దేవుడు క్షమిస్తాడు ఎందుకంటే దేవుడు కృపగల దేవుడు కనికర దేవుడు కదా కదా పాత నిబంధన దేవుడి లాగా ఉంటే మనము ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కానీ దేవుడు కృపగల దేవుడు కనికర దేవుడు దయగల దేవుడు కదా ప్రతి మన కాచి కాపాడి ఎంతగానో మనల్ని ప్రేమించింది కాబట్టి దేవుని కోపం ఏ విధంగా ఉంటే నిమిషం మాత్రమే ఉంటుందంట ఇంకేమంటుంది ఆయన దయ ఎట్లుంటుందంటే ఆయుష్ కాలం అంతా నిలుచును ఆయన దయ ఎట్లా ఉంటుందంట నీ ఆయుష్ నీకు నిలిచి ఉంటుందంటే ఆయన దయ నువ్వు ఎంత వరకు నిలిచి ఉంటావో ఎంత ప్రాణం విడిచేంత నీ శరీరంలో ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుచును దేవుడు మనకు ఎంతగానో సాయం చేస్తా ఉన్నాడు కదా అన్నొక్క విషయంలో ఎంత చిన్న పాపమైనా ఈరోజు దేవుడు క్షమిస్తా ఉన్నాడు కదా మనం దేవుడి సందర్భం నిలబడగలుగుతున్నాం ఆయన కృపలో కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన కోపం అంటే నిమిషం మాత్రమే ఉండును కదా మన ఆయుష్ కాలం అంతూ ఆయన దయ మనకు ఎప్పటికీ ఉంటదంట నువ్వు జీవించేంత వరకి నువ్వు జీవించేంత వరకు దేవుడు రాక వచ్చేంత వరకి ఆయన దయం మన మీద ఎప్పుడు ఉంటది నువ్వు చనిపోయినా కూడా నీ పిల్లల పిల్లల వంశం వరకు నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నీ పిల్లలంత వరకు అది ఆయుష్ నిలబడి కదా దేవుడు అంటాడు మొదటి దినవృత్తాంతం వెయ్యి వెయ్యి తరాల వరకు ఆయన కర్ణించాడని కదా దేవుడు అక్కడ మొదటి దినవృత్తాంతంలో దేవుడు అంటాడనమాట పదహారో అధ్యాయంలో ఉంటది ఆయన వెయ్యి తరముల వరకు ఆ మాట నిలచనని ఆయన సెలవిచ్చను ఎందుకంటే దేవుడు అక్కడ మొదటి దినవృత్తాంతాలు పదహారో అధ్యాయము పదహారో వచనంలో ఆయన అబ్రహాంతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణం ఏర్పాటును నిత్యము జ్ఞాపక ముంచుకోనుండి వెయ్యి తరంల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చను కదా వెయ్యి తరం వరకు ఆ మాట నిలుచునని సెలవి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి దేవుడి దయ చివరి వరకు మన కృప కృప వరకు ఉంటది కదా పిల్లల పిల్లల తరము ఆయన కృప ఉంటది ఆయన దయ ఉంటది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండూ కదా దేవుని అందు మనం ఏ విధంగా ఉండాలా కదా దేవుని అందు దేవుని సృష్టిస్తుండాలా జ్ఞాపకార్థంగా దేవునికి ప్రతి దినము నువ్వు ఈరోజు దేవుని సృష్టిస్తుండాలా థ్యాంక్స్ చెప్తుండాలా కృతజ్ఞతగా ఉండాలా నువ్వు జ్ఞాపకార్థంగా నిలబడి ఉండాలా దేవునికి ప్రతి ముందుకు నిలబడుతూ దేవుని సన్నిధికి నడవాల ముందు స్థానంలో ఇంకొక వాక్యం చూద్దాము కీర్తనలనే దాదీదు నూట పంతొమ్మిది వచనంలో నూట కీర్తనలు ఇరవై ఐదవ నా ప్రాణము మట్టిని అద్దుకొనుచున్నది నీ వాక్యం చేతనే నన్ను బ్రతికింపుము కదా ఆయన ఏమంటుండదు దావిది ఇక్కడ నా ప్రాణము ఎప్పుడు ఏమైందంట మట్టిని అద్దుకొనుచున్నది కానీ నీ వాక్యం చేతనే నన్ను కదా దేవుడు ఏం చేశాడంట ఆయన వాక్యం చేతనే కదా మనిషి ఎప్పుడు గుణము ఏ విధంగా ఉంటుందంట ఎప్పుడు మట్టిని అద్దుకొని ఉంటది ఈ లోకానుసారంగా కానీ నీ దేవుని వాక్యం వలనే నీ వాక్యం చేతనే నన్ను బ్రతికిస్తుంది కదా ఈ రోజు నువ్వు దేవుని సృతించి కదా దేవుని మహమపరిచి నీ జీవితం ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ పిల్లల పిల్లల వరకు నీ ఆశీర్వాద పిల్లలకు ఉన్నంత వరకు ఆయన వాక్యము వాళ్ళు ఏం చేస్తుంటే ప్రతి దినము బ్రతికిస్తుంది పోషిస్తుంది నడిపిస్తుంది దేవుని సన్నిధికి మనం అనుకుంటాం వీళ్ళు ఏ విధంగా పెద్దదైనాక దేవుని సన్నిధికి నడుస్తారా కదా మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఎప్పుడు మన సుత్తులు ప్రతి ఒక్కటి మన ఆరాధన కూడా దేవసంధికి చేరితే దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు ఎందుకంటే దావిదు వంశంలో ఉంచు దావిదు ప్రతి ఒక్కరు చేసిన మేలును బట్టి తన పిల్లలకు ఆశీర్వాదం కరంగా దేవుడు ఇచ్చినాడు దావిదు చేసిన ప్రతి ఒక్క కార్యం బట్టి నేను వాళ్ళు నిలబెట్టగలుగుతున్నాను దేవుడు అంటూ ఉంటాడు కదా రాజున ప్రతి ఒక్క మాటలో అదే విధంగా మనలో కూడా మనం సృష్టిస్తూ దేవుని కనపరుతూ మొత్తము మన జీవితంలో దేవునికి సమర్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడు మన పిల్లల పిల్లతనము ఆయన వాక్యం చేతనే మనను బ్రతికిస్తుంది మనని ఇతరులను కూడా పోషిస్తుంది మన పిల్లల పిల్లతనం కూడా బ్రతికిస్తూ ఉంటది ఆయన వాక్యం కదా దేవుని ఆశీర్వాదం ఆ విధంగా ఉంటది ఎందుకంటే అబ్రాంత్ తో చేసిన నిబంధన ప్రతి కూడా అది వేస్ట్ కాదు కదా ఇస్తాక్తి వచ్చిన ప్రమాణము అది నెరవేర్చది వెయ్యి వెయ్యి తరముల వరకు కదా దేవుడు వెయ్యి తరంల వరకు ఇవాళని కాచి కాపాడతా అన్నాడు కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం చూద్దాము ఆయన మనను అంధకార సంబంధమైన అన్ నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసములుగా చేశను ఆయన ఏ విధంగా చేసినట్ట మనని కదా అంధకార సం సంబంధమైన అధికారంలో నుండి మనను విడుదల చేసిండు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునుగా ఏ విధంగా చేసిందంట దేవుడు మనని అంధకార సంబంధమైన అధికారంలో నుండి కదా ప్రతి ఒక్క బంధకాల నుంచి దేవుడు మనని బయటికి లాగి ఏం చేశాడు విడుదల తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజుని నివాసునిగా రాజ్య నివాసునిగా చేశను ఆ కుమారుని అందు మనకేమైందంట విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది కదా దేవుని అందు ఆ కుమారుని అందు ఏం జరుగుతుందంట మనకి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసంలో చేసి తనకి ఏమైందంట మన కుమారుని అందు ఆ కుమారుని అందు మనకు ఏమైందంట విమోచన కలిగినది మనకు రక్షణ కలిగినది అనగా మన పాపక్షమాపణ కలుగుచున్నది కదా అనగా ఆ పాప క్షమాపణ అంతా దేవుడు ఏం చేసిందో తీసివేస్తున్నాడు కదా కాబట్టి మనం ప్రతి ఒక్క దాంట్లో దేవుని ఎందు మనం నిలకడ కలిగి ప్రతి ఒక్క మనం జాగ్రత్త దేవుడు మన కొరకు ప్రేమించి తన కుమారుణ పంపించి మనకు ప్రతి దాని మీద మనకు అధికారం ఇచ్చిండు కదా రాజ నివాసునిగా చేసిండు కదా ప్రతి ఒక్క నుంచి మనకు క్షమాపణ కలుగుతున్నది ఆయన మనకు నిత్య జీవం ఉన్నది కదా దేవుడు మన కొరకు ఇంతగా చేసేడు కదా దేవుడు ప్రతి ఒక్క మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కదా దేవుడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు మనకు తోడైన దేవుడు యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనం చూద్దాము మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఐదవ వచనము ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం మాయను కదా ఆయన వాక్యం అంటే ఎవడు గైకొనునో ఆయన దేవుని వాట ఎవరైతే గైకుంటారో వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాగును ఏమైందంట పరిపూర్ణమాగును దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటా ఆయన వాక్యం ఎవరైతే గైకొని చక్కగా నడుచుకొని ప్రవర్తిస్తారో కదా ఎవరు చూస్తారో దేవుడు చూస్తాడు చూసినప్పుడు వాళ్ళలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును కదా నీలో దేవుని ప్రేమ ఈ రోజునంటే దేవుని నిజంగా ఏం చేస్తుందో పరిపూర్ణమవుతుందంట దేవుని ప్రేమ కాబట్టి దేవుడు అంటూ రోజు దేవుని వాక్యాన్ని ఏం చేయాలా సంపూర్ణమైన జీవితం మనం కలిగి ఉండాలా నిలకడగా కలిగి ఉండాలా దేవుని అందు ఎందుకంటే దేవుని ప్రేమ మనలో నుంచి బయలు వెళ్ళినప్పుడు నీలో పరిపూర్ణంగా ఉన్నదా లేదా దేవుడు చూస్తా ఉంటారు నీలో పరిపూర్ణంగా ఉండాలంటే నీలో ప్రవర్తన ఏ విధంగా ఉన్నది దేవుని సన్నిధిలో దేవుని వాక్యం పట్ల నువ్వు ఈ రోజు వాక్యమే బోధిస్తున్నాము దేవుని ప్రేమనే సందేశిస్తున్నాము కదా దేవుని ప్రేమ సందేశం చెప్తా ఉన్నాము కదా బయటికి వెళ్ళి నువ్వు ఏ విధంగా మాటలు మాట్లాడగలుగుతున్నావు చుట్టుపక్కల వల్ల ఏ విధంగా ఉండగలుగుతున్నావు కదా అసూయ పడుతున్నావా ఏ విధంగా ఉంది పరిపూర్ణం అవుతుందా నీలో దేవుని ప్రేమ కదా దేవుని అందు వాక్యం అందు కదా దేవుడు మనం మాటల అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు వాక్యాల అనేక విషయాలు దేవుడు అనేకమైన విషయాలు జీవమైన మాటలు రాసి ఇవి గని గై మాట గైకోణాల ఎప్పుడైతే ఇది గైకొండ జ్ఞానం ఇస్తుంది ఇది గాయకుంటేనే మనము ప్రవర్తన మార్చుకోగలుగుతాం ఈ లోకంలో మర్యాద లేకుండా దేవుని అందు ఎప్పుడైతే ఏసునామలు దారితం పొందుకుంటావో దేవుడు ఎప్పుడైతే చక్కగా నడుచుకొని దేవుని అంద ఆక పొందుకొని ఉంటావో నీకు మర్యాద కూడా దేవుడి సంధించి నేర్చుకోగలుగుతాం ఏ విధంగా ఎదుటి మనిషికి ఏ విధంగా మాట్లాడాలా ఏ విధంగా తీసుకోవాలా నీకు ఊర్పు సహనము విశ్వాసం ప్రతి ఒక్కటి కూడా దేవుడి ఎందు అప్పుడే వాక్యం ఎవరైతే గై దేవుని ప్రేమ నీకు సంపూర్ణంగా తెలియజేయబడుతుంది కదా తల్లిదండ్రుల ప్రేమ కొన్ని రోజుల మరకే ప్రేమ కొన్ని రోజుల కదా పిల్లల పట్ల కూడా ప్రేమ కొన్ని రోజుల తల్లిదండ్రుల మీద కానీ దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది కదా దేవుని ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో ఈ ఇంట్లో ప్రేమ కదా నిజం కానీ పరిపూర్ణమవుతుంది కదా ఇది నేర్పిస్తా ఉంటుంది మనకి ఏది కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు కదా అందుకే దేవుని ప్రేమ మనలో సంపూర్ణం కావాలా కదా ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి కుటుంబానికి ఏదైనా వాక్యం చెప్పినా వాళ్ళకి ఏదైనా ఆదరణ చేసినా కూడా ఆ కుటుంబంలో వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఒక తండ్రి ఒక తల్లి వచ్చి మొక్క ఆదరణ అన్నట్టుగా ఉండాలి ఎందుకంటే నీలో వాళ్ళు ఎవరు చూస్తారు దేవుని ప్రేమ చూడగలుగుతారు ఆ సంఘమే కానీ కుటుంబమే కానీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రాంతానికి వెళ్ళినా కూడా నీలో నుంచి దేవుని ప్రేమ వెదజలినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంట ఒక తల్లి ఒక తండ్రి ఒక కుటుంబం ఒక ఆదరణ అది ఇంత బలమైన మాట మన కుటుంబం ఎక్కడ దొరక ఇంతమైన జీవమైన మన మాట ఉన్నప్పుడు దేవుడు మన నుంచి కలగదీసి ఆదరణ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది శక్తి వాళ్ళకి విడుదల వస్తే వాళ్ళు కూడా సంపూర్ణమైన దేవుని సంధికి రాగలుగుతారు మన ద్వేషం పైన మాటలే కానీ కఠినమైన మాటలే కానీ ఇవన్నీ మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని ప్రేమ పరిపూర్ణం కావాలా ఎందుకంటే దేవుడు ప్రేమ కాబట్టి నీలో కూడా అట్లాంటి ప్రేమ వెదజల్లుతూ ఉండాలా ఇతరులకు చెల్లినప్పుడు వాళ్ళకు ఏ విధంగా అవుతే ఏసు ప్రభు అంటే వాళ్ళకు అప్పుడు తెలియజేస్తూ చేయగలుగుతాము వాళ్ళు ఏసు ప్రభు పుట్టొచ్చు ఒక చిన్న విత్తనం లాగా వేసినా ఒక ఆవగించ ఒక ఆవగించ విత్త అంత విత్తనం వేసినా కూడా అది ఫలించొచ్చు ముందుకు ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నా లేకున్నా ఒక రోజు చేసుకొని వాళ్ళు ఇక్కడ దేవుని సన్నిక రక్షింపబడచ్చు ఆత్మ ఎందుకంటే వాళ్ళక్కడ ఇక్కడ ఏం వేసినావు అంటే దేవుని ప్రేమ అక్కడ నువ్వు వెదజలినవు కాబట్టి నీలో దేవుని ప్రేమ వాక్యం ఎప్పుడైతే ఎప్పుడైతే చదువుకొని దేవుని ప్రేమలు ఎదుగుతావో నిజముగా నీ పరిపూర్ణమైన ఎందుకంటే ఈ రోజు కాకుండా రేపు రావచ్చు ఆ పరిపూర్ణత దేవుని అందు అక్కడ సాక్ష్యం ఇస్తుంది అక్కడ దేవుడి అంటూ దేవుడు చూస్తా ఉంటాడు అందుకే దేవుని ప్రేమ నిజంగా నీలో పరిపూర్ణం కావాలా అందుకే దేవుని అంటూ మనము పరిపూర్ణం కలిగి మనమి జీవించాలా దేవుని ప్రేమ లాంటిది కాబట్టి మనం ఏం చేయాలా ఆయన వాక్యము ఎవడు గైకునో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమగును కాబట్టి దేవుని అందు మనం పరిపూర్ణం కలిగి జీవించాలా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే కదా దేవుడు మనం ఈ లోకంలో ఉన్నట్టయితే మనం ఏది కూడా మనము సాధించలేము ఈ లోకంలో కూడా మట్టిలాగుంటే మనము స్థుతించలేము కదా ఈ లోకంలో ప్రతి ఒక్కదాన్ని కూడా మనము వదిలిపెట్టలేము కదా దేవుని అందు మనం నిలకడ కలిగి జీవించాలా కదా దేవుని అందు మనము కదా సత్యాన్ని మనము ప్రకటించాల కదా సత్యమే మనము స్వతంత్రంగా తయారు చేస్తుంది కదా ఆ సత్యము మనకు జీవింపజేస్తుంది కదా ఆ సత్యమే మనని ప్రేమిస్తుంది ప్రేమ మరిగా మనని ఆదరించింది కాబట్టి మనము ప్రేమగా తయారై చేయగలుగుతాము ఇతరులని అలాంటి మనము సేవ చేయడానికి ముందుకు దేవుడు మనని నడిపిస్తా ఉంటాడు కాబట్టి ఈ రోజు మనము అదే విధంగా కలిగి ఉండాలా దేవుని చందరం కీర్తిస్తుండాలా గనపరుస్తుండాలా మైమపరుస్తుండాలా కాబట్టి మనము ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట వాటి దేవునికి వందనాలు చిన్నవాక్యం దేవుడు దీవించింది గాక ఐ మీన్ ప్రార్థిస్తాము స్తోత్రం చెల్లిసిన ప్రభావ స్వరశక్తి మంత్రుల జీవంగాన తండ్రి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా ఇంతవరకు యేసుక్రీస్తు నామంలో ప్రభ్వ వాక్య చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని నీకే స్తోత్రం నైనా ప్రభు నీకు వందనాలు ప్రభ్వా మేము ప్రేమ కలిగి ఉండాలా ప్రభ్వా అయ్యానికి వందనాలు ఎవరైతే నీ ప్రేమ కలిగి ఉంటారో ప్రభు అయ్యా సంపూర్ణమవుతుంది ప్రేమ అన్నారు ప్రభు అందరూ నీకు వందనాల నైనా వాక్యాంతరంగా జీవించి మేము లోబడి విధేత కలిగ జీవించాలని ఎందులో కూడా మేము తప్పిపోవద్దు ప్రభ ప్రతి మేము విధేత కలిగ జీవించాలా మైసూ ప్రభ వాక్యం చేతనే మమ్మల్ని బ్రతికించిన దేవుడు ప్రభ మా ప్రాణం ఎప్పుడు చూసినా మట్టిని అద్దుకొనే ఉంటది ప్రభావ మేసూ ప్రభ ప్రతి మట్టి లాగుతుంటది కానీ ప్రభా నీ వాక్యం చేతనే మమ్మల్ని బ్రతికిస్తారని ఆయన అందుని బట్టి నీకు వందన మట్టి లాంటి శరీరం మాలుంటే తీసివేయండి ప్రవ్వ ఆ మట్టి ఇలాంటి పాపం ఉంటే తీసివేయండి ప్రవ్వ ఈ రాత్రి కాలం మమ్మల్ని కడగండి నా ప్రవ్వ ఏసు ప్రభు కడిగే దేవుడో జీవంగల దేవుడో ప్రవ్వ నీ సన్నిధులు మేము ఒప్పుకుంటున్నాం నాయన ఎటువంటి మాలో కలవశం లేకుండా సహాయపడండి మమ్మల్ని పరిశుద్ధపరచండి ఇంత చిన్న పాపముల్ని నేను సన్నిధిలో ఉండలేం ప్రవ్వ నిన్ను ప్రేమించలేం మాలో ప్రేమ పరిపూర్ణం కాదు ప్రవ్వ మమ్మల్ని క్షమించండి నాయన జీవంగల తండ్రిని కువందనాలు ప్రభ్వ నా తండ్రినికే స్తోత్రం చెల్లిసినాం మేము పాప మై ఉండగా ప్రభావ మా కొరకే ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి బలి అయిన ప్రభావ అందుని నీకు వందనాడు మేము పాపమైన గోతిలో దిగుండగా ఏశ్వ ప్రభామను రక్షించిన దేవుడు నువ్వు ప్రభ్వాశ్వ ప్రభామ స్వత్తపరిచిన దేవుడు నువ్వు ప్రభ్వ స తండ్రి మమ్మల్ని ఎంతగానో బ్రతికించినావు ప్రభ్వా అందుని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన లెక్కలేనని నీకు వందనాలు ప్రభ నేను పరిశుద్ధంగా ఉండి నామం పట్టుకొనేసు ప్రభా నేను ఎప్పుడు ఎల్ల కాలం సృష్టిస్తూ సంపూర్ణమైన జీవితం కలిగి ఉండాలనైనా ఎటువంటి వాళ్ళ పాపం లేకుండా సహాయపడండి ఓ నా జీవం గల తండ్రి నీకు వందనాలనైనా ఓ ప్రభు నీకు స్తోత్రమైనా ఈ రాత్రి కాల మందిరం ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రం చలిసినాం ఇంకా ముందుకు మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని జీవించి మమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని ఈ స్థానంలో ప్రభువా ఇంకా మిమ్మల్ని నడిపించండి ప్రభువా నా తండ్రి నీకే వందనాలు ప్రభు ఈ ధన్యతలు ఎంతమందికి లేదో వాళ్ళకందరికీ దయచేయండి వారందరినీ సంతకే నడిపించండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ఆయన వాళ్ళు కూడా మీ సన్నిధికి వచ్చా మీ సహాయపడండి వాళ్ళ కొరకు ప్రభావ రక్తం కార్చినారు ప్రభావ యేసుకొచ్చిన నామాలు వాళ్ళందరినీ సన్నిధికి సహాయం చేయండి వ్యర్థమైన ఆరాధన జరగకుండా ప్రభావ మీ సన్నిధికి సహాయం చేయండి ఏసు ప్రభా వంగని మొక్కలు వంగలా సుచించక శుతింపబడు కాక మీ సన్నిధిని మీ సహాయం చేయండి నా తండ్రి ఈ రాత్రి కాలం ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంత మంది ఈ లోకంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళకున్న బంధకాలను తెలిపేయండి వాళ్ళకు కట్టణను విరగొట్టండి ప్రభావ వాళ్ళకు సమాధానం నెమ్మదిదై య్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభావ యేసుకృస్త నామని ప్రేమను వెల్లరించ చేయండి ప్రభావ నా తండ్రి నీకు వందనాలైనా వాళ్ళందరినీ తెలుసుకున్న శక్తి వాళ్ళకు దయచేయండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ప్రభావ జువార్త నేర్పించడం మాకు శక్తి దయచేయండి మమ్మల్ని కూడా సేవలు మీరు బలంగా వాడుకోండి ప్రభావ మమ్మల్ని కూడా జీవించండి ఆశీర్వదించండి ఈ రాత్రి కాలం మంది ఇంతవరకు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిసినాం మీరు అక్కడ తిత్వరలో ఉంది కనుక ప్రభా మేము పరిశుద్ధపరచబడాలా ఎటువంటి మాలో పాపం లేకుండా సహాయపడండి పరిశుద్ధపరచండి ఇంకా ఇసుక్రీస్తు నామంలో దేవా ఇంకా వాక్యం చేత మమ్మల్ని ఏదైనా పాపం ఉంటే తీర్చివేయండి ప్రభావ ఇంకా మమ్మల్ని పరిశుద్ధపరచండి ఈ వాక్యం చేత మమ్మల్ని ఇంకా బ్రతికించండి ఆయన ఇంకా ముందుకు నడిపించండి నీ జీవిత నీ దయ చూపిస్తున్నారు ప్రభావ అందరూ బట్టి నీకు వందన కార్యక్రమం చూపిస్తున్నారు ప్రభావ మా లోకానికి వచ్చేస్తూ ప్రభా ప్రాణాన్ని యేసుప్రభ బలిగా పెట్టినారు ప్రభావ అందరూ బట్టి నీకు వందనాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఎటువంటి పాపంలో పడకుండా సహాయపడండి ఇంకా పరిశుద్ధపరచండి నా తండ్రి నీకు వందనాలు వాక్య నిర్కటి ఫలింప చేయండి ఇంకా దీవించండి మమ్మల్ని ఆశించిన అక్కడకి ఇష్టపరచుకోండినైనా మరి యేసుప్రభ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం నాయనా కుటుంబాల జ్ఞాపకం చేసుకోండినైనా కుటుంబకున్న యశుకృస్తు నాంలో వాళ్ళకున్న బంధకాన్ని తెంపవేయండి దేవా వాళ్ళకు సంపూర్ణంగా స్వస్థ విడుదల కలగచ్చేయండి నెమ్మది దాయించేయండి ప్రతి ఒక్క రోగిని స్వత్సపరిచిద్దేవడో ప్రభావ విశ్వక్రీస్తు నామల పథక విడుదల పొందాలనైనా ప్రతి విషయంలో ప్రార్థిస్తున్నాం వాళ్ళ భార్యపతి సమాధానం దయించండి నెమ్మది దయించండి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి అయా మీరు జరిగించండి అయినా సమాధానం తెచ్చే దేవుడు నువ్వు ప్రభు మీరే కాలం జరిగించండి శ్రీనివాస్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయనా అప్పుడకు సంపూర్ణంగా స్వచ్ఛత ఇచ్చండి కనుల మీ జీవం పోయండి ప్రభు అయానికి అసాధ్యం ఏది లేదు నీ కృపలోనైనా అప్పుడే జ్ఞాపకం చేసుకోండి స్వచ్ఛత విడుదల దండి కుటుంబకున్న సమస్య నుంచి విడుదల పొందాలా ప్రభ వాళ్ళకు భార్య భర్తలు సమాధానం దయించండి నెమ్మది దయించండి ఆటంక చైతన్లు చీక చైతనంలో గర్భించి ఆ కుటుంబానికి నెమ్మది దయించండి ప్రభావ యేశు కావల శిష్యుల ప్రార్థిస్తున్నామైనా యేసు ప్రభ ఆ బిడ్డకు ఆరోగ్యం సఫత దయ చేసే పనులతోడండి వాళ్ళ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ భర్తను సంపూర్ణంగా మీ మార్చుకోండి ప్రభావ యేశు ప్రభ మీరు కాలం జరిగింది కుటుంబంలో ఒక్కరి మార్త కుటుంబంతో రక్షించుకుంటున్నావు మీరు మార్చుకోండి ప్రభువ్వ రాజని విషయంలో ప్రార్థిస్తున్నదేవా అవిడకు స్వచ్ఛత ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలేనా ఆవిడ నీ ఎంతో ఆసక్తి కలిగి ఉండాలా భార్య సమాధానం దయించండి ఆ బ్రదర్కి ఒక మంచి జాబు నా నిగ్రహించండి మీరు లేవలేచ్చండి ఆ కుటుంబాలంతా పోషించండి నాయన వాళ్ళంతా సమస్య తరకు సహాయపడండి ప్రభు మతం నుంచి విడుదల పొందు కాక సంపూర్ణంగా మీరు మార్చేవ్వండి రవిశ్వర బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నానైనా అవిడను ముట్టండి తాకండి నాయన అవిడ జీవం పొస్తూ రక్షించినా ప్రభావ కిడ్నీ బాగుతండ్రి ఇంకా సంపూర్ణంగా ఒక స్వచ్ఛత ఇంకా సేవల బలంగా వాడుకోండి మరొక ఆపరేషన్ ఉందంట ప్రభావ అవిడ ఒక స్వచ్ఛత ఇచ్చేయండి మీరు మార్గం తెరవండి ఆ బిడ్డ మీరే సహాయం చేయండి అబిడను ఎక్కడ ఊర్లో ఉన్నప్పుడు సాక్షి నిలబెట్టుకోండి ప్రభావ ఎస్సుకృష్ణ కుటుంబీకులు ఎవరైతేన్నారో ప్రభావ వాళ్ళు కూడా సంపూర్ణంగా స్వచ్ఛత పొందును కాకనైనా వాళ్ళు కూడా సేవ చేయను కాకనైనా మీరే కారం జరిగించి మీరు రక్షించుకొని నా మనకే నాన్న తెచ్చుకోండి ముట్టండి కామని ముట్టండి దేవా క్యాన్సర్ రోగం ఎస్సు రాముల గర్తిస్తున్నస్తాయి వాళ్ళకి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ప్రభు ఆ రోగం ఎస్సుకృష్ణులు తరిగి కొట్టబడని మీ సన్నిధుల సంపూర్ణ సంపూర్ణంగా సాక్షిడిగా నిలబెట్టండి ఆయన మీరు కాలం జరిగించండి ఆయన విశాంతి నుంచి ప్రార్థిస్తున్నాం నాయన రైతు మనోజ్ బాబు నుంచి ప్రార్థిస్తున్నాం వాళ్ళ సంపూర్ణంగా స్వచ్ఛత ఇచ్చేయండి కుట్ల నుంచి విడుదల పొందాలి వచ్చిన మీరే తోడైనండి మీ పనుల కొద్దుల కాద్రదించండి కుటుంబాలు మార్చబడము కాక సంపూర్ణంగా విడుదల కలగచ్చేసింది నెమ్మది దయచేయండి దేవా కుటుంబాలతో భారం కాకనైనా విజయం కలగరచేయండి లేవలే థండి యేశు ప్రభానికే వంద మరి రాకేష్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆవిడ జ్ఞాపకం చేసుకోండి ఆ బిడక యేసు క్రిస్తు క్యాన్సర్ అంట పోవ్వ సంపూర్ణంగా విడుదల పొందాలా నెమ్మది దయచేయండి యేశు ప్రభావి క్యాన్సర్ రోగును సైతాన్ని ఎత్తునంలో గర్జిస్తున్న రిఖందన్ గొప్ప విజయాన్ని మీద మీరు లేవనెత్తండి గొప్పగా వాడుకొని నా మనకి మెమ్మదిచ్చుకోండి నా తండ్రి అయా ప్రభా నీకు వంద నాలుగు ప్రభావ మన బ్రెండ్ రూ మొత్తం బాధపడుతున్నారు ప్రభావ ఆవిడ విషయంలో ప్రార్థిస్తున్నాం నేనా రేణా ముట్టండి తాకండి త్వక్కపరచండి విడుదల కలగ చేయండి ఎక్కడైతేన్సర్ ఉందాకొండ శక్తి తెచ్చండి అయా మీరు కాలం జరిగిచ్చి ఈ నామాలకే మైమ తెచ్చుకోండి అతని కళ తొలగించండియస్ ఏసు ప్రభావ మీరే కాలం జరిగింది కుటుంబాలకు సమాధానం తెచ్చేయండి నెమ్మది దండి కుటుంబాలతో సిద్ధపడాలా ప్రభావ మీరు రాక శక్తి దయచేసి రక్షించుకొని ఈ నామానికే మైమ తెచ్చుకోమని ఈ రాత్రి కాలం ప్రతి ఒక్క ప్రాధాన్యత దుఃఖాలు చేసుకొని ప్రాధాన్సతలు జబ్బు దామని నగదు నేను కృషి మళ్ళీ పెడుకున్న ఆన్సన్ మధ్యాహ్న గ్లో గ్లోరి సిస్టర్ గ్లోరి సిస్టర్ తర్వాత ప్రే ప్రేమ మైడ కృపా మైడ పురలోకం అంత మాత్రండ్రి మహిమగల మీ నామములకు స్తోత్రములు వందనాలు తెలియజేస్తున్నాము దేవా గడిచిన దినమంతా మా పాపములలోను మా పురాణాలలోనూ మీరు మాకు తోడు నేడుగా ఉండి దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాసి కాపాడినందుకు కాపాడేందుకు స్థుతులు స్తోత్రములు వందనాలు ప్రభు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు మేము నిత్యము నిత్యము క్రమలు కూడిన మార్గంలో ప్రయాణిస్తున్నాము ప్రభువా జీవిత గమనములు మా శక్తికి మించిన పోరాటాలలో అలసిపోతున్నాము ప్రభువ మాకు తోడుగా ఉండి తోడుగా ఉండండి ప్రభువ శరీర సంబంధమైన అస్వస్థలు ఆత్మీయ సంబంధమైన బలహీనతలు మమ్మలను వేధిస్తున్నాయి తండ్రి విడుదల చేయండి తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ అన్న హలో అంతా నేను అన్న ఉన్నారా రమన్నా మీరు ప్రార్థన చేసి క్లోజ్ చేయండి అన్నా బ్రదర్ ఓకే ్రదర్ వినిపిస్తుందాస్తుంది వాసు హలో హలో వాళ్ళ పాపు గురించి బ్రదర్ ప్రార్థన వాసు చెల్ల సరే ఓకే లివర్ ప్రాబ్లం కడుపు నొప్పి స్తోత్రం అయినా పరిశుద్ధి గొప్ప దేవా నీకు ఎంతో వందలు వేస్తాయ్యా కృప వాసు గురించి మేము ప్రాదిష్టమైన మీ కృపలో మరోసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రాదిష్టమైన గొప్ప దేవ తండ్రి నీకేస్తలు స్తోత్రమైన గొప్ప దేవ ఏసుక్రీస్తు పరిశుద్ధ నా అవయానికి లివర్ కి సమాధానం కలుగునిగా కాదు ప్రతి చీకటి శక్తులను ఏసుక్రీస్తు నామన గద్దిస్తున్నా ప్రతి అనారోగ్యాన్ని యూస్ పెట్టి వెళ్ళిపోమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా సమృద్ధికరమైన జీవాన్నిటానికి మీరు ఈ లోకానికి వచ్చినారు ప్రభా అక్కడ లివర్ లో ప్రభా ఓ ప్రభా మీ జీవాన్ని మేము ప్రకాశింపజేయమని ప్రాదిష్టమైన ఇక్కడ చీకటి ఉందో ప్రభా అక్క చీకటిని తొలగించిన వెలుగు ప్రసరింపజేయండి ఆ లివర్కి సంపమైన స్వస్థతను మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధం నామమున హ ఆ లివర్ లో గద్దిస్తున్నాను శరీరాన్ని ఆ లివర్ ని విడిచిపెట్టి వెళ్ళిపో సైతాన్ని నామమున ప్రభా స్వస్థపచ్చండి అని పాపం క్షమించండి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయినా మీ కొరకు సాక్షన్లు పెట్టుకొని అయినా గొప్ప దేవానికి ఎంతో వందాలైనా మీరు స్వస్థపచ్చే దేవుడు ప్రవ అయినా ఆ కుటుంబాన్ని రక్షించుకోండి సర్వశక్తి నడిపించండి రక్షణ మార్గం అనుగ్రహించండి గొప్ప దేవన తంది ఎస్ఐ మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారుజీవం ప్రాదిష్టమైన చేసిన కార్యాలు బట్టి నీకు ఎంతో వందాలు నా దేవ నా ప్రవ మీరు మాతో మాట్లాడినారు ప్రభా ప్రతి దశలో ప్రభావ మిమ్మల్ని హత్తుకుని ఓ ప్రవ్వా పర్లకో సంబంధమైన వాటిని మేము మనసు పెట్టుకోవాలా భూ సంబంధం వాటి మేమే వండుకున్న ప్రవ్వా పతి క్షణం అయినా మిమ్మల్ని హత్తుకుని మీ కొరకు జీవించే బెడలిక మమ్మల్ని ప్రాదిష్టమైన లేని విషయాలు మేము భయపడుకున్న ప్రవ్వా విశ్వాసం మీ వైపు చూస్తూ మేము ముందుకు పరిగెత్తాలా గొప్పదివ మీరు అక్కడ సంబంధించిన పతి ప్రవేశం నెరవేర్తనే ప్రభా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రవ్వా ప్రవ్వా మీకు నీతి శక్తిని ప్రకటించాలా నశించిపోతున్న ఆత్మలద్దకు వెళ్ళి మేము వాక్యం ప్రకటించాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని అందరు నడిపించండి ప్రభావాక్యం దగ్గర మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచినాం నీకు ఎంతో వందాలి ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకున్న నా దేవా. నా ప్రభావ నీకు ఎంతో వందాలనైనా ఏ సైనా తల్లి ఆరదన పాల్గొనో అందరి గురించి మేము ప్రార్థిష్టమైనా వాళ్ళ కుటుంబాలను చుట్టూ మీరు అగ్ని కంచి పెట్టండి నాయన దృష్టి నుంచి మీరు కాపాడండి ప్రభావ పతి శోధన మీద విజయం తెచ్చేయండి పతి కీడు నుంచి మీరు తప్పించండి ప్రభావ వాళ్ళు వాళ్ళ యొక్క సరిహద్దుల మీరు విశాల పచ్చమని ప్రార్థిష్టం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభావ చీకటి శక్తులని పటపంచరు కావాలా ఓ ప్రభావ మీ రాజ్యం అక్కడ స్థాపింపబడలాగా ప్రతి ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించండి సేవపరిచడి మీరు దీవించి ఆశ్రయించి బలపచ్చమని ప్రాద్ష్టం మీ మహిమార్దమే మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని ప్రార్థమేనా మీరు అక్కడ తొరగుంది నా దేవ నా ప్రభావనికి ఎంతో వందాలు ప్రభావ మాకు బయలుపరచబడిన ప్రతి సత్యాలను వాక్యాలను ప్రభావ మేము అనేక చోట్ల వెళ్ళి మేము పంచుకోవాలా ఓ ప్రభా తి తగ్గింపు జీవితంగానికి ప్రభా ఓపిక స్నానం కలిగి మేము ముందుకు పోవాలనే సాయపడైనా మీకు మనసు మేము కలిగి మేము జీవించాలా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండమన్నారు ప్రభావ కాబట్టినైనా మీకు మనసు ప్రవ ఏరిగిందో మా మనసు అట్లనే ఉండాలా ప్రభావ కాబట్టి ఈ లోకపరమైన మనసు ఉంటే అది పరిపరితగా పోతుంది ప్రభావ అది కొట్టివేసినైనా మీకు మనసు మేము పొందుకోవాలా ప్రభావ నైనా దాసుని స్వరూ స్వరూపం మీద ధరించుకున్నారు దాసులం ప్రభావ మీ బిడలం ప్రవ నైనా స మేము అనేకులకు మేము పరిచయం చేయాలా అనేకులకు మేము పరిచయం చేయాలా ప్రభావ తగ్గింపు జీవితం కలిగి మీ పాదాల దగ్గర మొరపెడుతూ ప్రవ్వా తగ్గించుకొని ప్రవ్వ మీ దగ్గర విన్న పత్తి బోధం మీరు నేర్చుకొని అనేకులు ప్రకటించేలాగిన ఓ బలమైన సార్లు నడిపించుకోమని ప్రాదిష్టమైన మీ కృపలు మమ్మల్ని బలపరచమని ప్రార్థమైన మీరు అక్కడ తొరిగి నా దేవ నా ఈసయనతాన్ని అనేకులు మీ సిద్ధపరచాల ప్రవ్వ సాయపడమని మీ కృప వెంబడి కృప మాకు అందరికీ మీ మయమర్దము నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఈ రాత్రి కలసర మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రవ్వ ఏ కొన్నిసీని స్థుతించి గణపత్యలాన్ని నా దేవా నా ప్రభునికి ఎంతో వందాలైనా మా ఆత్మలను మా ప్రాణములు మా శరీరంలో మీకు అప్పచేస్తున్నామైనా ఏసు క్రీస్తు నామలు మీరే కాచి కాపాడి మీరు ఆ కృ నా దేవ మీ మై మధ్య మమ్మల్ని పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థనం తండ్రి ఆమెన్ మన ప్రభు మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపేం కృపను ప్రదర్శిస్తారు కుటుంబాలందరికీ సదాకాలం తోడయిండును గాక ఆమెన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ బ్రదర్ కట్ బ్రదర్ కట్ అయిపోయిండు సార్ కట్ అయిపోయిండు సరే సరే ఓకే రైట్